తదుపాసనాశ్రిత స ఏమన్నా నేను పుట్టాను నా ముందు జగద్రూపంగా పుట్టిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి దేవుణ్ణి ఉపాసన చేయాలి ఎందుకు ఉపాసన చేయాలి చూడండి ఉపాసన చేసి అంతఃకరణ శుద్ధి పొంది మోక్షం కోసం ఉపాసన చేస్తే మంచిది అలా చేయాలి ఆ ఉపాసనని ఖండించటం దాన్ని నిందించటం లేదు ప్రేమీ ప్రేమీ ఉపాసనలో భేదం నుంచి బిగినే అభేదంలో కలిసిపోతుంది ఇప్పుడు ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే చుడు నువ్వు నేను వేరువేరుగా ఉన్నట్టుగా అనుభవానికి ఈ వేరు ఈ తేడాన్ని మనం చెరిపేసి మన ఇద్దరం ఒకటైపోవాలి అది కదా ప్రేమంటే అదేవిధంగా ప్రేమీ ఉపాసనని ఖండించట్లేదు స్వార్థీ ఉపాసన సేవీ ఉపాసన అని రెండు రకాల ఉపాసనలు ఉన్నాయి నేను దీనుడను దేవుణ్ణి సేవించడానికే ఉన్నాను దాసుడను ఈశ్వరుడు ప్రభుడు నేను దాసుడను దాసుడు ఏం చేస్తాడు ప్రభుని యొక్క అనుగ్రహం కోసం అలా ఉంటాడు ప్రభుని సేవిస్తూ ఆయన అనుగ్రహం ఇస్తూ ఉంటాడు దానివల్ల మనం పైకి రావచ్చు అని అలా ఉంటాడు అది మరి దాంట్లో ధైన్యం ఉందా లేదా అలాగే స్వార్థి నాకు ఈ కోరిక కావాలి కోరిక కావాలంటే ఏమిటి బాస్తికి ఏ ఏదైనా లీవ్ కావాలనుకోండి మీరు ఎలా ఉంటారు చాలా మర్యాదగా ఆ రోజు మామూలు కంటే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు ఎందుకని ఆయన ఏదో మనకు ఉపకారం చేయాలి కాబట్టి దాన్ని స్వార్థీ అలాగే దేవుడా నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని చేసేటువంటి ఉపాసకులందరూ కూడా స్వార్థీ ఉపాసక అటువంటి ఉపాసనని ఖండిస్తున్నారు సేవి ఉపాసనని ఖండిస్తున్నారు ఎందుకంటే వాటిల్లో ద్వైతాన్ని బలం చేసే లక్షణం ఉంది ద్వైతమే సత్యము అని దృఢం చేసే లక్షణం ఉంది వీడు ద్వైతం సత్యం అండో అద్వైతం సత్యం అని అంటాడు మాట వరుసగా అంటాడు అని చెప్తే భగవాన్ వన్ మహర్షి అన్నారు చూడండి ద్వైతం తత్వమా అద్వైతం తత్వమా అని అడిగారు ఆయన్ని చూడబోయా నువ్వు అనుకునే ద్వైతము తత్వం కాదు నువ్వు అనుకునే అద్వైతము తత్వం కాదు ఈ రెండింటికే అతీతమైన ఆత్మ వేరే ఉంది అదే తత్వం అని చెప్పారు ఎందుకంటే వీడు అద్వైతం అని అంతాడే కానీ అద్వైతాన్ని హోల్ హార్టెడ్గా పట్టుకోడు దాంట్లో కూడా కొంత ద్వైతాన్ని ఇరికించి ద్వైతంలో ఉంటాడు కానీ ఎవడైనా ద్వైత కనపడితే మాత్రం అదిగో వాడు ద్వైత యోగ్యుడు అంటాడు అంతవరకే ఉపయోగపడుతుంది అద్వైతం అంతేగాని అద్వైతం అయితే జగత్ ఎక్కడి నుంచి వచ్చింది అద్వైతం అయితే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రెండు ఉంటే ఇంకా అద్వైతమే ఉంది ఈ రెండు ఉన్నట్ట లేనట్టా ఉన్నట్టు కాదు లేనట్టు కాదు అంటాడు అని ఏదో మొత్తానికి ఇటు అటు కాకుండా పెడతాడు తప్ప ఉందని కానీ లేదని కానీ చెప్పలేమున్నాడు అంటే ఇప్పుడు మీకు ఏం చెప్పినట్టయింది ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి అవన్నీ ఒక స్టేజ్లో చెప్తారు కానీ అల్టిమేట్గా ఖచ్చితంగా సత్యాన్ని చెప్పచ్చు చెప్తున్నారు అదేమిటంటే అజం నీకు పుట్టుకోలేదు జ్రహ్మకు పుట్టుకోలేదు మరి ఈ జీవభావం ఏమిటి అసత్యం ఈ జగత్త ఏమిటి అసత్యం అది ఆ స్థితికి చేరుకుని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఉపాసన చేసుకుంటూ ఉంటాను తదుపాశ్రిత సంటే ఆ జాత బ్రహ్మను ఆశ్రయించి ఉన్నాను దేని ద్వారా ఉపాసన ద్వారా ఆ జాత ఆశ్రయించి ఉన్నాను బ్రహ్మ ప్రతిపత్సే నేను భవిష్యత్తులో బ్రహ్మను పొందబోతున్నాను భవిష్యత్తులో బ్రహ్మను పొందబోతున్నాను ఏమంటే చూడండి భవిష్యత్తులో నాకు స్వర్గం వస్తుందని ఇప్పుడు కర్మ చేస్తున్నవాడు ఉన్నాడు ఒకడు కర్మ కర్మఠుడు భవిష్యత్తులో నేను బ్రహ్మని పొందుతానని ఇప్పుడు వీడు తనకంటే భిన్నమైన బ్రహ్మను ఉపాసన వీడి చేస్తున్నాడు వీళ్ళిద్దరూ కూడా వర్తమానంలో ఏమిటి దీనులే వర్తమానంలో దీనులే భవిష్యత్తులో ఏదో కాబోతున్నారు ఏమంటే వర్తమానంలో దీనుడుగా ఉండి భవిష్యత్తులో ఏదో కాబోడం కోసం వర్తమానంలో కర్మని కానీ ఉపాసనని కానీ చేస్తున్నాడు అంటే వీడు వర్తమానాన్ని వర్తమానాన్ని ఖర్చు పెట్టి భవిష్యత్తుని సాధించడానికి పూనుకున్నవాడు అయ్యాడలేడా వర్తమానాన్ని ఖర్చు పెట్టి భవిష్యత్తుని సాధించడమా లేక వర్తమానంలోనే సత్యము అంతర్నిహితమై ఉన్నదని తెలుసుకొని సత్యాన్ని పొందుతాయా ఇది ప్రశ్న ఇంకో ఇంకో రకంగా చెప్తా బ్రహ్మజ్ఞానము బ్రహ్మ తను బ్రహ్మాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతా అది వర్తమానంలో అవుతుందా భవిష్యత్తులో అవుతుందా అని ఒక ప్రశ్న ఇప్పుడు మీకు ఆకలిగా ఉంది ఈ ఆకలి ఇప్పుడు వెంటనే ఆకలి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏడున్నరకి క్లాస్ అవ్వాలి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి కాబట్టి మీకు ఆకలి తీరేది వర్తమానంలో తీరుతుందా భవిష్యత్తులో తీరుతుందా అంటే మీరు ఆలోచించకుండా తక్కువని సమాధానం చెప్తే భవిష్యత్తులో తీరుతుంది అని చెప్పాల్సి ఉంటుంది కదా ఇప్పుడు ఆరున్నర అయింది ఎనిమిదింటికి కానీ రెండు మెతుకులు వచ్చే ఉపాయం లేదు కాబట్టి భవిష్యత్తులోనే ఆకలి తీరుతుంది వర్తమానంలో ఏం తీరుతుంది ఏం తీరదు కానీ మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకు ఆకలి వర్తమాలంలో తీరుతుందా భవిష్యత్తులో తీరుతుందా ఎప్పుడు ఆకలి తీరినా వర్తమానంలోనే తీరుతుంది భవిష్యత్తు అంటే అలాగే మీరు బ్రహ్మజ్ఞాని రేపవుతారా ఈవేళ అవుతారా ఈవేళ అవుతారు ఎప్పుడు బ్రహ్మజ్ఞానైనా ఇప్పుడే అవుతారు భవిష్యత్తులో బ్రహ్మజ్ఞాని అవుతాను అని అనుకుంటున్నవాడు వాడు ఎన్నడూ బ్రహ్మజ్ఞాని కాచాలడు ఎందుకంటే ఈ భవిష్యత్తులో అవుతాను అనేటువంటి ఒక మాన్యత ఏదిగలదో అది అన్నిటికంటే పెద్ద ఆటంకం కాబట్టి మనం చాలా ప్రధానమైన పాయింట్ కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే నేను అహం బ్రహ్మాస్మి ఐ మీన్ స్పేస్ లైక్ అవేర్నెస్ ఇప్పుడు అని తెలుసుకుని ప్రయత్నం చేస్తే వాడు కృతార్థుడవుతాడు కానీ నేను ఇప్పుడు ఉపాసన ద్వారా ఏదో చేసి భవిష్యత్తులో ఏదో అవుతాను అంటే మటుకు అది అది వాయిదా వేస్తున్నట్టు అదే ఆటంకం అవుతుంది కాబట్టి దాన్నే ఖండిస్తారు శాస్త్రం ప్రారంభంలో ఉపాసన అవి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ భవిష్యత్తులో పెట్టేటువంటి దృష్టినే ఖండిస్తారు ఎందుకంటే మనం భవిష్యత్తుని సంపాదించటం కోసం వర్తమానాన్ని బలిపెడుతూ ఉంటాం వర్తమానాన్ని బలిపెట్టి భవిష్యత్తుని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము అది అది ఆ ఈ బ్రహ్మజ్ఞానానికి కూడా విడి పెట్టు బ్రహ్మ ప్రతిపత్సే భవిష్యత్తులో బ్రహ్మను పొందుతాను అని అంటాడనమాట ఇత ప్రతిపన్న ఈ విధంగా అర్థం చేసుకున్నవాడు వాడు ఏమిటవుతాడో చెప్తున్నారు కృపణో భవతి యస్మాత్ అతండి ఈ విధంగా భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడంటే ఇప్పుడు అబ్రహ్మేగా ఇప్పుడు జీవుడేగా ఇప్పుడు జీవుడంటే ఇప్పుడు పరిచ్ఛిన్నుడే కదా ఇప్పుడు పరిచ్ఛినుడంటే దుఃఖం సుఖం ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్నవాడే కదా కాబట్టి ప్రస్తుతానికి వీడు కృపణుడుగానే మిగిలిపోతాడు అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు కాబట్టిస్మాత్ ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు అతహ దేర్ఫోర్ కాబట్టి వక్ కాబట్టి ఇప్పుడు అతహ యస్మాత్ వరకు అవతారిత యస్మాత్ ఈ విధంగా పూర్వ శ్లోకంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు శ్లోకం చూడండి అతహ దేర్ఫోర్ వక్ష్యామి నేను చెప్పబోతున్నాను ఏం చెప్పబోతావా అకార్పణ్యం వక్ష్యామి దైన్యము లేని బ్రహ్మను నేను చెప్తాను అకార్పణ్యం కార్పణ్యం అంటే భేదము ద్వైతమునకే కార్పణ్యము అని పేరు కార్పణ్యము అంటే దైన్యం అండి కాబట్టి మీకు దైన్యం ఎప్పుడు ఉంటుందండి మీకు దైన్యం ఎప్పుడు ఉంటుంది మీరు తక్కువ మీకంటే ఎక్కువ మరొకటి ఉన్నప్పుడు దైన్యం ఉంటుంది అంతే కదా ఇప్పుడు అసూయ కలిగింది అనుకోండి ఎవరిని చూస్తే కలిగింది తక్కువ డబ్బు ఉన్నవాడికి ఎక్కువ డబ్బు ఉన్నవాడిని చూస్తే అసూయ కలుగుతుంది కాబట్టి తక్కువ ఎక్కువ ఉండాలి అప్పుడే అసూయ అసూయను బట్టి దైన్యము అంతే కదా కామన్ ఎప్పుడు కలుగుతుంది నా దగ్గర ఉన్నది నాకు చాలలేదు ఇంకా ఎక్కువ ఉన్నది ఒకటి కనబడుతోంది అప్పుడే కామన కలుగుతుంది క్రోధం ఎప్పుడు కలుగుతుంది నా దగ్గర చాలేదు నాకంటే ఎక్కువది నాకు దొరకలేదు అప్పుడు క్రోధం కలుగుతుంది ఇవన్నీ కూడా కార్పణ్యంలోనే పడతాయి కాబట్టి భేదము ద్వైతము దానికే కార్పణ్యము అని పేరు కార్పణ్యము అంటే దైన్యము అని పేరు వీడు ఆత్మస్వరూపాన్ని బ్రహ్మగా తెలియనంత దీనుడే కాబట్టి బ్రహ్మయే ఆత్మాని తెలిపేటువంటి ఆ పరబ్రహ్మ ఆత్మ అభిన్నమైన పరబ్రహ్మకి అకార్పణ్యం అని పేరు అంటే కార్పణ్యం లేని బ్రహ్మ సో అంటే అద్వైతం బ్రహ్మ ఏమంటే కార్పణ్యం ఉన్న బ్రహ్మని ఏమనాలి జాత బ్రహ్మ అంటారు కార్పణ్యం లేని బ్రహ్మని ఏమంటారు అజం బ్రహ్మ అద్వైతం బ్రహ్మ ఆ రెండు వచ్చేసాయి అక్కడ అకార్పణ్యం అజాతి అజాతి అంటే అజం అంటే అర్థం ఏమిటి సృష్టి స్థితి లయములు ఏమీ లేవు కాబట్టి మీరు మాట నేను ప్రశ్న అడుగుతా చెప్పండి ఇప్పుడు సినిమా చూశారు రెండు గంటల సినిమా ఆ సినిమాలో హీరో పుట్టాడు ఒక శిశువు పుట్టాడు పుట్టి పెరిగాడు పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడీ చక్కగా ఎవేవో ఘనకార్యాలన్నీ చేశాడు ఈ లోపల ఆ హీరో దేహ త్యాగం చేశాడు సినిమా పూర్తయి అవునండి ఇప్పుడు నేను ఒక ప్రశ్నడితో చెప్పండి ఇప్పుడు పుట్టి పెరిగి జీవితాన్ని త్యాగం చేసింది ఎవరు అంటే ఫలానా అని మీరు చెప్తారు అలాంటి సినిమాలు ఉంటాయి కదా ఫలానా అని చెప్తారు కూర్చోండి కూర్చోండి మీరు ఎనీ ఎనీవే మీకు ఎక్కడ కన్వీనెంట్ అవుతారు పుట్టి పెరిగి దేహత్యాగం చేసిన వాడు ఫలానా అని కానీ మీరు మరింత లోతుగా ఆలోచించినట్లయితే సినిమా తెర మీద ఏది పుట్టిందో అది పుట్టను ఏ ఎవడు పెరిగాడో వాడు పెరగను విలీనమయ్యాడో వాడు విలీనము కానులేదు ఎలాగంటే నేను వాక్యం చెప్తా చూడండి సినిమా రెండు గంటల సినిమాలో ఎన్ని ఘటనలో జరిగాయి ఈ ఘటనలన్నీ జరిగాయి జరిగి ఒక కంక్లూషన్కి ఒక పరిస్థితి ఒక కంక్లూషన్కి వచ్చాయి ఒక నిష్కర్షకు వచ్చాయి వచ్చాయి కదా అప్పుడే సినిమా పూర్తి అవుతుంది లేకపోతే సినిమా పూర్తి కాదు కాబట్టి ఇవన్నీ జరిగాయి కానీ వాస్తవంలో ఏది జరగలేదు అదేవిధంగా పరబ్రహ్మ జగద్రూపంగా సృష్టి అయి ప్రళయమైనాడు కానీ వాస్తవంగా ఏమీ జరగలేదు తిన్నే మిథ్యా అంట ఇప్పుడు పాముంది పాము పుట్టింది త్రాడు నందు పాము పుట్టింది కొంతసేపు ఉంది దీపం వేయగానే పోయింది పాము వాస్తవంలో పాము పుట్టనూ లేదు ఉండను లేదు పోను లేదు ఏమంటే ఈ రజ్జు పుట్టింది ఉంది పోయింది అంటే సృష్టి స్థితి లయములు రజ్జు సర్పము యొక్క సృష్టిస్థితి లయములను మీరు వర్ణించారు లేకుంటే రజ్జు సర్పానికి సృష్టిస్థితి లేటండి నా తలకాని రజ్జు సర్పాన్ని మీరు అజమ్మని వర్ణించాలి తప్ప దానికి సృష్టి స్థితి లయాలు వర్ణిస్తారా రజ్జు సర్పానికి సృష్టి స్థితి లయాలు ఉంటాయా సినిమా జగత్తుకి సృష్టి స్థితి లయాలు ఉంటాయా మరి మీరు వైతత్ ప్రకరణలో ఏం చదివారు ఈ జగత్తంతా కూడా దీర్ఘస్వప్నము అని చదివారు కదా స్వప్నంలో సృష్టి స్థితి లయాలు ఉంటాయా వాస్తవమైన సృష్టి స్థితి లయాలు ఉండవు ఉన్నట్టుగా కనబడతాయి తప్ప అవి ఉన్నవేమీ కాదు కాబట్టి బ్రహ్మ అజాతి సృష్టి స్థితి లయములు లేనిది పుట్టుక లేనిది అంటే పుట్టుక అంటే స్థితి లేదు లయము లేదు ఇప్పుడు వంధ్యాపుత్రుడు ఉన్నాడు ఒక అమ్మగారు ఉన్నారు ఆ అమ్మగారికి పిల్లలు లేరు కాబట్టి ఆ పిల్లలు లేని అమ్మగారి యొక్క కొడుకు ఒకడు ఉన్నాడు ఆ కొడుకు పుట్టాడు పుట్టి పెరిగాడు ఇరవై ఐదేళ్ల క్రితం పుట్టాడు పుట్టి పెరుగుతూ వస్తున్నాడు ఇప్పుడు అతని వయస్సు ఎంత అని అడిగారనుకోండి అప్పుడు మీరేం చెప్తారు ట్వంటీ 25 ఇయర్స్ అని మీరు సమాధానం చెప్తే ఆన్సర్ తప్పు మీరు ఏమని చెప్పాలి ప్రశ్న తప్పు అని చెప్పాలి ప్రశ్నకి సమాధానం చెప్పడం కాదు ప్రశ్న తప్పు అని చెప్పాలి నాకు నేను చిన్నప్పుడు బోల్తా పడ్డాని సందర్భం ఒకటి నాకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంది మా ఊళ్ళో సత్యానందం గారని ఒక పచారీ షాప్ ఆయన ఉండేవాడు మేమందరం వేదం శబ్దాలు సంస్కృతం చదువుకుంటూ ఉండేవాళ్ళ గురువుగారు రే వెళ్ళి టీ ప్యాకెట్ తీసుకున్నారు అప్పట్లో టీ పౌడర్ వచ్చేది లిప్టన్ టీ పౌడర్ ఆ రణాలకు ఒక ప్యాకెట్ వచ్చేది ఆ రణాలు ఇచ్చే రే సత్యానందం గారు ప్యాకెట్ తీసుకురా అంటే పరిగెత్తుకుని ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయి పంతులు గారు ఏం చే ఏం చదువుతున్నారంటే వేదం ఆయనకు వేదం అవి తెలుసు ఆయనకి బాగు ఓ సార్ ఆయన అడిగారు వాళ్ళు పంతులు గారు ఒక అప్పట్లో వీషా పదలం అనే కొలతలు ఉండేవి కేజీ ఉండేది కాదు కేజీ అని అనుకున్నాం ఒక కేజీ దూధి ఒక కేజీ ఇనుము ఏది ఎక్కువ బరువుంటుంది అని అడిగారు ఆయన నేను ఎప్పుడూ నాకు గుర్తయ్యేది అడిగితే నేను ఇనుము ఇనుము కేజీ ఇనుము బరువు ఎక్కువ ఉంటుంది అని చెప్పే పిల్లలు లేని అమ్మగారి పుత్రుడు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడు ఇప్పుడు అతని వయస్సు ఎంత అంటే ఏం చెప్తారండి ఇరవై ఏళ్ళని చెప్తారా అయా ప్రశ్న తప్పు అని చెప్పారు కాబట్టి అజాతి సృష్టి లే పుట్టుక లేదు పుట్టుకలేదు అంటే స్థితి ప్రళయం కూడా లేదు అంతే సృష్టి ఎప్పుడైతే లేదో స్థితి ప్రళయాలు కూడా లేవు సృష్టి స్థితి ప్రళయములు లేకున్నా ఉన్నట్టుగా కనపడటానికి ఏది ఆధారమో ఆ పరబ్రహ్మన్నమాట అటువంటి అజాతి అటువంటి పరబ్రహ్మను మీకు చెప్తాను నేను జాతబ్రహ్మను చెప్పను జా ఎందుకంటే జాత బ్రహ్మణలో మీ జాత బ్రహ్మలో దైన్యం మీకు తప్పనే లేదు కాబట్టి అజాత బ్రహ్మని మీకు నేను చెప్తాను ఇంకా ఎటువంటి బ్రహ్మది సమతాంగతం సమత్వమును పొందినది ఏమంటే ఇది హైయెస్ట్ క్లాస్ ఫిలాసఫీ వెరీ హై క్లాస్ ఫిలాసఫీ ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను అనండి ఇది పుస్తకము ఇది ఘటము అయితే మీ దర్శనంలో విశేషము వచ్చింది విశేషము అంటే తేడా ఇది దీనికంటే తేడాగా ఉంది ఇది దీనికంటే తేడాగా ఉన్నది విశేషం ఈ విశేషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎలాగా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా మనస్సుని రా రాకుండా మీరు దర్శించండి ఈ రెండింటిని మనస్సుతో దర్శించకూడదు మనస్సు లేకుండా దర్శించాలి మనస్సు లేకుండా దర్శించినప్పుడు ఇది పుస్తకము అనే దర్శనం ఉండదు ఇది ఉంది అనే దర్శనమే ఉంటుంది ఉంది ఉంది ఉంది ఉంది అనే దర్శనమే ఉంటుంది అయితే ఉంది ఉంది అన్నప్పుడు విశేషం ఉందా ఏం విశేషం లేదు ఇది ఉంది అది ఉంది కానీ కా పుస్తకముంది ఘటముంది అంటే విశేషం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇది ఇంతకుముందు చెప్పాను నేను వైద్యత్య ప్రకరణల్లో ఉంది అని కంటితో తెలిసి మనస్సుతో పుస్తకాన్ని దానికి జప చేశారా లేక పుస్తకం చూసి కంటితో మనస్సుతో ఉందని తెలుసుకున్నారా నేనేదో ప్రశ్న అడగాలి కాబట్టి అలా పెట్టాను మీకు ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను కంటితోటి కంటే స్పర్శతోటి ఎగ్జాంపుల్ బాగా కుదురుతుంది ఇప్పుడు కళ్ళు మూసుకుని తెలుసుకున్న దాని కళ్ళు మూసుకుని కూడా తెలుసుకోవచ్చు కన్నుతోటి తెలుసుకోవచ్చు కళ్ళు మూసుకుని స్పర్శతో తెలుసుకుంటారు అది ప్రత్యక్షమే స్పర్శ జ్ఞానం కళ్ళు తెరిచి రూపజ్ఞానం అది ప్రత్యక్షమే ఇది ప్రత్యక్షమే అది ప్రత్యక్షమే నేను ఒక దృష్టాంతం మీకు చెప్తాను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా నేను ఓ నా దగ్గరికి రమ్మన్నా శైరోస్ బర్గ్లో నా చేయి పట్టుకోమన్నా పట్టుకున్నాడు కళ్ళు మూసుకోమన్నా మూసుకున్నాడు చేయి వదిలేసాడు వదిలేసాడు మళ్ళీ పట్టుకున్నాను నేను ఇప్పుడు అడిగాను కళ్ళు మూసుకుని ఉండు నేను అడిగిన దానికి చెప్పు నువ్వు ఏమిటి పట్టు ఏదైనా పట్టుకున్నావా అవును పట్టుకున్నాను ఏది పట్టుకున్నావు స్వామీజీ చేతులు పట్టు చేయి పట్టుకున్నాను అని చెప్పాడు అమ్మా స్వామీజీ చేయి పట్టుకున్నాను అని చెప్పాడు ఈ స్వామీజీ చేయి పట్టుకున్నాను అన్న స్వామీజీ చేతి యొక్క స్పర్శ అది కదా యొక్క స్పర్శ జ్ఞానం దీంట్లో స్పర్శేంద్రియం వల్ల ఎంత తెలిసింది మనస్సు ఎంత ఆపాదించింది అంటే స్పర్శేంద్రియం అని నేను అడిగాను నేను కోప్పడ్డా ఏ స్వామీజీ చేపట్టుకున్నానని నీకు తెలిసిందా నీకేం తెలిసింది చేపట్టు ఏం తెలిసింది నువ్వు మనస్సుని ప్రవేశపెట్టకుండగా కేవలం స్పర్శ జ్ఞానాన్ని మాత్రమే ప్రవేశపెట్టి చెప్పు నువ్వు మనస్సుని దిగి దరిదాపునికి రానివ్వద్దు కేవలం స్పర్శేంద్రియాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని చెప్పు చెప్పంటే అప్పుడు అవును నాకు అర్థమైంది అతను బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు గనవాడికి ఏం ఫిలాసఫీ చెప్తారు మీరు మూర్ఖుడికి ఏం ఫిలాసఫీ చెప్తారండి వీళ్ళు ఏదైనా మంత్రం ఇచ్చి ఉపాసన చేసుకోమని చెప్పాలి ఏదో అలాగైనా పైకి వస్తాడని ఉపాసనాశ్రితో ధర్మహాలో పారాయాలు తీసుకెళ్ళి వాడు ఫిలాసఫీకి పనికిరాడు కాబట్టి బుద్ధిమంతుడు నేను మొట్టిగా ఒకటి వేస్తా మళ్ళీ ఆలోచించి చెప్పు నీకు ఏ జ్ఞానం కలిగింది స్వామీజీ స్వామి తత్వవేదానంద సరస్వతి యొక్క కుబిచేతి యొక్క జ్ఞానం కూడా కలిగిందా నీకు ఇంత జ్ఞానం కలిగిందా నీకు మళ్ళీ ఆలోచించి చెప్పు అంటే లేదండి నేను మనస్సు నుంచి వచ్చింది స్వామీజీ కుడి చేయి ఇవన్నీ మనస్సు నుంచి వచ్చాయి కేవలం చేతి యొక్క జ్ఞానం కలిగింది చేతి యొక్క స్పర్శ కలిగింది అని చెప్పాడు నేను ఈసారి నిజంగా మొట్టిగా వేశాను వేసి చూడు నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు కాబట్టి మొట్టిగా వేశావు సరైన దారిలో అడుగు వేసావు కాబట్టి మొట్టిగా వేశావు అర్థం చేసుకున్నావు మళ్ళీ ఆలోచించు నీకు చేతి యొక్క స్పర్శ కలిగింది అన్నావే ఆ చేతి అన్నది మనస్సు నుంచి వచ్చిందా లేకపోతే స్పర్శ జ్ఞానం నుంచి వచ్చిందా మళ్ళీ ఆలోచించ అది కూడా మనస్సు నుంచి వచ్చింది అది కూడా మనస్సు నుంచే వచ్చింది అది స్పర్శ నుంచి రాలేదు కాబట్టి ఇది పుస్తకము పుస్తకము ఉంది ఘటము ఉంది అన్న దాంట్లో పుస్తకము ఘటము అనేది నామరూపాలు అవి మనస్సు ఆపాదించి ఇది గ్రేటెస్ట్ డిస్కవరీ ఈ డిస్కవరీ చేసిన ఋషి పేరే ఉపనిషదృషి ఏ ఋషో మనం ఎరగ ఆ డిస్కవరీ ఏమిటంటే ఘటము ఉంది అనే జ్ఞానంలో ఘటము అనేది ఉంది అనేది యథార్థతత్వము ఈ యథార్థతత్వం మీద మనస్సు వేసిన నామరూపాలకే ఘటము పేరు ఆ ఘటం సత్యం కాదు అది మానస్సు మనస్సు యొక్క కల్పన ఉంది అన్నదే సత్యము ఆ ఉంది అన్న దాంట్లో నేను భిన్నంగా ఉండను ఆ ఉందిలో నేను కూడా కలిసిపోతాను ఆ ఉంది అది జగత్తంతా కూడా ఈ నానాత్మ ఏదీ లేదు అదే బ్రహ్మ అదే సత్యము అని ఇది ఉపనిషదృష్టి యొక్క డిస్కవరీ దీనికి ఒక నోబుల్ ప్రైజు ఎందుకు పనికిరాదు దీనికి ఈ డిస్కవరీ ఓ పది నోబుల్ ప్రైజులు ఇచ్చినా పనికిరాదు ఓ దండం పెట్టి ఊరుకోవడం తప్ప మనం ఏం చేయలేము దాన్ని తెలుసుకునే ఆ తత్వంలో నిలిచి ఉండడమే మనం చేయాలి కాబట్టి ఆ జ్ఞానంలో విష విషమాలు లేవు విశేషాలు లేవు సమతాంగతం ఉంది ఉంది ఉంది ఉంది ఉంది ఉంది నేను ఉందే మీరు ఉందే అంతా ఉంది ఒకే ఉంది ఒకే ఉనికి ఒకే బీయింగ్ అదే ఆత్మ అదే బ్రహ్మ అదే అదే నా యొక్క యథార్థ స్వరూపము అహం బ్రహ్మాస్మి దాన్ని సమం అంట సమతాంగతం అంటే ఏం చేసాం కాగితం ఉంది ఘటము ఉంది దీంట్లో ఉంది సత్యం కాగితము ఘటము ఉపాధులు మనస్సు చేత ఆపాదింపబడిన విశేషాలు ఆ విశేషాలను తీసిపారేయండి ఈ ఉంది ఆ ఉంది రెండు ఒకే ఉంది అయిపోతుంది సమతాంగతం అటువంటి సమత్వ విశిష్టమైన బ్రహ్మను మీకు నేను బోధిస్తాను ఆ బ్రహ్మలో నేను నాకంటే భిన్నమైనది అనే భేదం ఉండదు కాబట్టి ఆ బ్రహ్మలో కార్పణ్యము ఉండదు యథాన జాయతే కించిత్ నేను ఈ సత్యాన్ని మీకు బోధించేప్పటికీ ఆ గౌడపదాచార్యులు అంటున్నారు ఈ సత్యాన్ని బోధించేప్పటికీ మీకు సత్యం అర్థమవుతుంది అదేమిటంటే ఏది పుట్టుట లేదు నేను పుట్టుటలేదు జగత్తు పుట్టుటలేదు ఈ పుట్టడం అన్నది ఇది ప్రతిరోజు పుడుతూ ఉంటాడు గిట్టు గిట్టుతో ఉంటాడు నిద్ర లేచాడు భగవాన్ నమహర్షి అన్నారు నేను ఫలానప్పుడు పుట్టాను ఇప్పుడు పుట్టాను అప్పుడు పుట్టానని వెర్రవేక్కాయా నువ్వు ఎప్పుడు నిద్రలేచావో అప్పుడు ఇంకా పుట్టనేలేదు నిద్రలేచాక దేహం తెలిసి ఆ దేహము నేనని భ్రమపడ్డ క్షణమే నువ్వు పుట్టావు నిద్రపోయేప్పుడు దేహం నేను కాదు దేహా దేహాభిమానం పోతుంది దేహ జ్ఞానమే పోతుంది దేహము యొక్క ధ్యాసే పోతుంది నిద్రలో వెళ్ళిపోతావు అప్పుడు నువ్వు గిట్టేవు ఎందుకంటే వీడు పరిచ్ఛన్న వ్యక్తి ఎప్పుడు పుట్టాడు అండి పరిచ్ఛన్న వ్యక్తి దేహాభిమానం కలిగినప్పుడే పరిచ్ఛన్న వ్యక్తి పుట్టాడు దేహాభిమానం పోగానే పరిచ్ఛన్న వ్యక్తి పోయాడు కాబట్టి దేహాభిమానం ఎప్పుడు కలిగింది పొద్దున్న నిద్ర లేచిన తర్వాత కలిగింది అదే వీడి పుట్టుక అదే వీడి యొక్క అజ్ఞ మీరు జ్ఞానం చేత దేహాభిమానాన్ని ఎప్పుడైతే తిరస్కరించారో అప్పుడు మీరు అజమైన ఆత్మాలు తెలుసుకుంటారు కాబట్టి యథాన జాయతే కించిత్ కించితంటే అభిప్రాయం నేను పుట్టటం లేదు జగత్తు పుట్టడం లేదు జగత్తు ఎప్పుడు పుట్టిందండి మీరు నిద్రపోయారు జగత్తుందా లేదు నిద్ర లేచారు జగత్తుంది ఏమండి నిద్ర లేవగానే పుట్టింది జగత్తు తర్వాత ఈ జగత్తు నేను ఉన్నానని మీతో చెప్పిందా లేకపోతే మీరు చెప్తున్నారా జగత్తుందని మీరు చెప్తున్నారు అంటే మీ మనస్సులో ఏ కథలికగలదో దానికే జగత్తు అని పేరు ఇది మనం ఆగమ ప్రకరణంలో భాష్యంలో చూసాం మనస్పందన మాత్రమేవ జగ కాబట్టి ఏది పుట్టటం లేదు జగత్తు పుట్టడం లేదు నేను పుట్టడం బ్రహ్మయే మిగిలింది జగత్తు పుట్టలేదు నేను పుట్టలేదు ఇంక మిగిలింది ఏమిటండి బ్రహ్మయే ఎటువంటి బ్రహ్మ అజం బ్రహ్మ అయితే జాయమానం సమంతత మీరు చుట్టూ చూశారనుకోండి మీకు జగత్తు పుట్టుతూనే ఉంటుంది అలాగా ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది జాజమానం అంటే అజం పుట్టలేదు కాలం లేదు దానికి కానీ జాజమానం ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది ఇప్పుడు యాజమానం శత్రు ప్రశ్న శానచ్చది వర్తమాన లట్టులో వచ్చి ప్రత్యయం ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది ఎప్పుడూ పుట్టుక ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది ఇప్పుడు అమెరికాలో వివాహాలు కొంచెం లూజుగా ఉంటాయి ఇండియాలో వివాహాల ఉండవు కొంచెం ఇటు అటుగా ఉంటాయి అంచేతనే ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే హీ హ్యాస్ టు రీఎఫ్ఫామ్ ఆవిడ కూడా రీఎఫ్ఫామ్ చేసుకోవాలి అంచేత గుడ్ మార్నింగ్ హనీ ఐ లవ్ యూ అంటాడు అంటే ఓకే మన మ్యారేజ్ ఇంకా ఈ వాళ్ళకి రెన్యూ మ్యారేజ్ మళ్ళీ మొన్నాడు కూడా అలాగే అంటాడు ఓ రోజు అండవు ఓ రోజు అండ అనకపోతే ఆవిడకి డౌట్ వస్తుంది నిన్న రాత్రి దగ్గర డిస్కషన్ కారణంగా ఈవేళ వీడు అనలేదు స్మాల్ డిఫికల్టీ ఆవిడ అనుకుంటుంది ఏం పర్వాలేదు ఇంత మాత్రంలో మ్యారేజ్ బ్రేక్ అయ్యే విషయమేం కాదు అని కుదుటబడుతుంది ఈ లోపల వీడు కూడా కుదురబడి ఐ లవ్ యూ హనీ అంటాడు లేకపోతే ఈ వీడి ఛాలెంజ్ చేస్తుంది ఏళ్ళని ఉన్నా అనలేదేమిటి పోలే నేను మరిచిపోయేదో హడావిలో ఉన్నాను ఐఎమ్ సారీ ఐ లవ్ యూ హనీ అని వీడు అంటాడు మళ్ళీ కుదుటబడుతుంది మళ్ళీ రెన్యూ అవుతుంది ఎప్పటికప్పుడు అవుతూ ఉంటుంది ఈ దిక్కుమాలని జగత్తు అంతకంటే భిన్నమేమీ కాదు జాయమానం సమంతత నిద్ర లేవగానే లేచిన మొదటి క్షణాల్లో ఉండదు తర్వాత అన్నీ అలాగ ఫ్లడ్ కింద గుర్తుకొస్తాయి అవి ఇది ఎలాగంటే విత్తనం అంకురించి మొక్కగా పెరగడం అది ఆ నెల పట్టింది అనుకోండి ఆ నెల అంతా కంటిన్యూస్గా మీరు ఫోటో తీసి వీడియో తీసి ఆ వీడియోనంతనే ఒక అర్ధ సెకండ్ అర్ధ నిమిషంలోకి కండెన్స్ చేసి చూపించారనుకోండి అలా చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సినిమాల్లో అటుటగా అలా పెరుగుతుంది ఆ రకంగా ఆ బీజావస్థలో ఉన్న జగత్తు మనస్సులో బీజావస్థలో ఉన్న జగత్తు అలా టగా విస్తారం అప్పుడే పుట్టింది తర్వాత వీడు కొడుకు అమెరికాలో ఉంటాడు వీడిక్కడ ఉంటాడు కొడుకు అయితే పోనీ కూతురు ఏదో దృష్టాంతం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను మొలవల అనుకోకండి సో ఇప్పుడు ఈ కొడుకు వీడు గుర్తుకు రాడు వీడు హడావిడిలో ఉంటాడు ఏదో హడావిడు సడన్గా గుర్తుకొస్తాడు అయితే వాడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే రి ట్రింగ్ ట్రింగ్ అని రింగ్ వస్తుంది రింగ్ వచ్చినప్పుడు కొడుకు గుర్తు కొడుకు తెలుస్తుందా మీకు తెలియదు అది ఎత్తినప్పుడు తెలియదు అటునుంచి వాయిస్ చిన్నప్పుడు కానీ తక్కువని కొడుకు పుడతాడు అప్పుడు జాయమానం అప్పుడు ఆ వాయిస్ని బట్టి వీడు కొడుకు అనే ఒక మాన్యత మనస్సులో ప్రకటమవుతుంది అప్పుడు పుట్టాడు వాడు అప్పుడే పుట్టాడు అంతకుముందు ఎక్కడున్నాడు లేడు అంతకుముందు ఎక్కడున్నాడో ఉన్నాడు ఇక ఏమై ఉన్నాడో అదే ఉన్నాడు కానీ కొడుకు మాత్రం లేడు కొడుకు ఎప్పుడు వచ్చాడంటే ఆ వాయిస్ విన్న వెంటనే మనస్సులో కొడుకు అనే మాన్యత అలా అంతరంలీనంగా ఉంది అది పైకి వస్తుంది అప్పుడు వచ్చేది సరే డిస్కషన్ అయిపోయింది ఫోన్ పెట్టేసారు మీరేదో హడావిళ్ళు పడిపోయారు ఇంక ఇప్పుడు ఆ కొడుకు ఏమయ్యాడు లేడు మళ్ళీ వాడు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ పుట్టాడు ఎప్పుడు మనస్సులో స్పందన వస్తే అప్పుడే పుట్టినట్టు ఈ మనస్సులో వస్తూ ఉంటుంది స్పందన పోతూ ఉంటుంది పుట్టినట్టు గిట్టినట్టు మళ్ళీ పుట్టినట్టు మళ్ళీ గొట్టినట్టు ఇది యథార్థంగా పుట్టినట్టు కాదు గిట్టినట్టు కాదు కానీ అజ్ఞాన దృష్టిలో జాయమానం సమంతత ఎప్పుడూ పుడుతున్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అక్క అజాతి పుట్టుక లేనిది అని చెప్పాం నా జాయతే అజాతి నా అజాతి ఇప్పుడు పుట్టుక రెండు రకాలు అసలు పుట్టుకంటే ఒకటి తెలిసి ఉండాలి ఇక్కడ ఏ పుట్టుక లేదంటున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే జాయమానం సమంతత పుట్టుక రెండు రకాలు ఒకటి తన స్వ తన రూపాన్ని మార్చి మారిపోయి ఇంకో కొత్త రూపంలోకి వెళ్ళడాన్ని పుట్టుక అంటారు ఉదాహరణకి విత్తనము అంకుర రూపాన్ని పొందితే దాన్ని పుట్టుక అని అంటారు దీన్ని పరిణామము ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక రకం పుట్టుక ఇంకో రకం పుట్టుక ఏమిటంటే ఒకటి అది ఏదై ఉందో అలా కాకుండా మరో రకంగా భాషించడం కూడా పుట్టుకాయ ప్రతీతి ఇప్పుడు సినిమా తీరా ఉంది తెల్లగా ఉంది ఏమండే తక్కువ కాల్గేట్ అడ్వర్టైజ్మెంట్ మొదలైంది సినిమాకి అదే మొదలవుతుంది కాల్గేటుతో కాల్గేట్ అడ్వర్టైజ్మెంట్తో వస్తుంది ప్రారంభం అడ్వర్టైజ్మెంట్ సడన్లీ అక్కడ కాల్గేట్ టూత్పేస్ట్ తోటి పళ్ళు తోగుకుంటున్న ఒక పెద్ద మనిషి మీకు పుట్టాడు ఏ ఎటువంటి పుట్టుకంటారు అది అది ఏం పుట్టుకది అంటే తెర ప్రకాశించే తెర ప్రకాశించి తెరలా కనపడడం మానేసి మరోలా కనపడింది ఇదో రకం పుట్టుక ఏమండి ఇప్పుడు ఈ రెండో రకం పుట్టుకకి ఒక సంస్కృతం పేరు ఉంది దాన్ని వివర్తము వివర్తము అంటే అర్థం ఏమిటో తెలుసునండి వర్తము అంటే వర్తనము ఉండుట వృ వర్తనే ఉండుట ఎలా ఉండడం విరుద్ధం వర్తనం అది ఏది కాదో అదిలాగా ఉన్నట్టు కనబడుట ఉండడం కాదు ఉన్నట్టు కనబడుటే ఇప్పుడు రజ్జువు సర్పమై ఉంటుందా లేక సర్పమైనట్లుగా కనబడుతుందా సర్పమైనట్లుగా కనబడుతుంది సర్పమై ఉండదు సర్పమై ఉంటే దాన్ని వివర్త వనరు పరిణామము అంటారు పాలు పెరుగైనట్టుగా కనపడడం కాదు పెరుగు అయిపోతుంది అది పరిణామం రోజు సర్పమైపోదు సర్పమైనట్టుగా కనపడుతుంది సర్పమాన్నట్టుగా కనపడుతుంది దీన్ని వివర్తము అంటారు కాబట్టి పుట్టుక రెండు రకాలు పరిణామము వివర్తము బ్రహ్మ జగద్రూపంగా పరిణమించిందంటావా లేక బ్రహ్మనే అధిష్టానంలో జగత్తు లేకున్నా ఉన్నట్టుగా కనపడింది అంటావా బ్రహ్మం అనే అధిష్టానంలో జగత్తు లేకున్నా ఉన్నట్టు కనబడింది అన్నది చూడండి మీరు భాషని భాష మీద మీరు మ్యాజిక్లు చేయద్దు స్పష్టంగా చెప్పాలి రజ్జు సర్పమే దృష్టాంతం ఎందుకంటే నేను చూశాను ఈ మిథ్య మాటని పట్టుకుని దాని మీద కోలాటం కోలాహలం చేసేసి అది ఏమిటో తెలియకుండా చేసేస్తే అసలు పని అవ్వగదు అంచే విద్యార్థి కూడా మిథ్యమి అంటాడు తెలియకుండగా ఏ మిథ్య అంటే ఏమిటి రాని అడిగితే అది చెప్పడం కుదరదంటాడు చూసారా సో ఆ విధంగా తప్పించేసుకుంటాడు జగత్తు జగత్తు మిథ్య నీకు నేను మిథ్యకు నిర్వచనం చెప్తాను మీరు ఆ దృష్టాంతం చెప్తాను నా స్వంతమేం కాదు శాస్త్ర ప్రతిష్ఠితమైన దృష్టాంతం చెప్తాను నిర్వచనం చెప్తాను చూడండి మిథ్యకు దృష్టాంతంతో మొదలు పెట్టండి రజ్జు సర్పం దృష్టాంతం రజ్జు సర్పం దృష్టాంతం దీంట్లో సర్పం మిథ్య రజ్జువు సత్యం సర్పం మిథ్య అక్కడ మిథ్యకు దృష్టాంతం ఏమిటో చెప్తా చూడండి వాస్తవంగా లేకున్నా ఏది ఉన్నట్లు కనపడుతుందో అది మిథ్య సర్పడిందా లేదా క్లియర్గా ఉందా లేదా అంతే అది మిథ్య మీరు అలాగా స్పష్టంగా తెలుసుకోవాలి కాబట్టి అది వాస్తవంగా పుట్టకున్నా వీడి అజ్ఞానం చేత అజ్ఞానం చేతనే అవుతుంది అజ్ఞానం లేకుండా మీకు సర్పం రాదు అజ్ఞానం లేకుండా మిథ్య రాదు అలాగే యాజమానం సమంతత వీడి అజ్ఞానం చేతనే అది ఎప్పుడూ పుడుతున్నట్టుగానే వీడి కనిపిస్తుంది అజ్ఞానానికే మరో పేరు ఉంది దాని మనస్సు మనస్సు అజ్ఞానం అన్నారు ఎందుకంటే మనస్సు మీకు తేడాలను చూపిస్తుందా లేదా నానాత్వాన్ని చూపిస్తుందా లేదా అధ్యత మనస్సే అజ్ఞానం మాయా అవిద్య అజ్ఞానము మనస్సు సమానం సేమ్ థింగ్ అది సంగతి ఇప్పుడు దీని మీద మనం భాష్యం చూద్దాము అతో వక్ష్యామి కాబట్టి నేను మీకు బోధిస్తాను ఏమిటి అకృపణ భావం అకార్పణ్యం అకృపణ భావం దైన్యభావము లేని తత్వాన్ని మీకు బోధిస్తాను అదేమిటిది అజం బ్రహ్మ పుట్టుకలేని బ్రహ్మను పుట్టుకలేని బ్రహ్మను బోధిస్తాను ఇప్పుడు మీకు భాష భాష కొంత తేడాగా ఉంటుంది మీరు జాగ్రత్తగా పరిశీలించండి మళ్ళీ ఇప్పుడు పుట్టుక రెండు రకాలని చెప్పాను ఒకటి పరిణామము పుట్టుక ఓకే పాలు పుట్టు పెరుగు పెరుగు పుట్టింది పాల నుండి పరిణామము రెండు వివర్తము ఏమండి ఇప్పుడు వివర్తమును జన్మాని వర్ణించాం రజ్జునందు సర్పం పుట్టింది దాని పేరే పరిణామమా వివర్తమా వివర్తం ఓకే పరిణామం కాదు వివర్తం ఏమండి మీరు చెప్పండి రజ్జునందు నిజంగా సర్పం పుట్టిందా పుట్టలేదు భాషించింది కనబడింది ఎందుకు ఎలా కనపడింది అది ఆ కనబడ్డది జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా అదని అజ్ఞానం అంటారు కాబట్టి సర్పము ఆ రజ్జునందు జ్ఞానం చేత ఉందా అజ్ఞానం చేత ఉందా అజ్ఞానం చేత ఉంది అంటే యథార్థంగా ఉన్నట్టనట్ట లేదు ఓకే రజ్జువునందు సర్పం పుట్టింది జ్ఞానాన్ని బట్టి పుట్టిందా అజ్ఞానాన్ని బట్టి పుట్టిందా అజ్ఞానాన్ని బట్టి పుట్టింది అంటే యథార్థంగా పుట్టినట్టా లేనట్టా పుట్టలేదు ఎవండి కాబట్టి వివర్తనం వలన పుట్టింది అన్నా పుట్టలేదు అన్నా ఒకటే ఏమండే వివర్తం వల్ల పుట్టింది అంటే దాన్ని వివర్తవాదము అంట అంటే ఆ వాదంలో అంటే వాదము అంటే బోధించే ప్రక్రియ బోధించే ప్రక్రియకి వాదము పేరు అంతే కానీ ఎవరిలో అక్కడ వాదిస్తూ ఉంటాడు అనుకున్నాడు బోధించే మెథడ్కి వాదము పేరు సర్పము రజ్జునందు పుట్టింది పుట్టిందని అంగీకరిద్దాం పుట్టింది అంగీకరిస్తే పరిణామం వల్ల పుట్టిందా వివృతం వల్ల పుట్టిందా అంటే మీరు వెళ్ళి ద్వైతాచార్యుల్ని అడిగితే పరిణామం వల్ల పుట్టింది అని చెప్తారు వాళ్ళు వాళ్ళు అలా చెప్తారు వాళ్ళ మొహం ఇచ్చా అలా చెప్తారు అలా చెప్తారు అంటే అదొక ఎక్స్ప్రెషన్ తెలుగు ఎక్స్ప్రెషన్ అంటే ప్రాచీన వైదిక కుటుంబాల్లో ఉండే ఎక్స్ప్రెషన్ చెప్పాను మీకు నేను అదేదో తప్పు మాట అన్నాను సో పుట్టింది అని చెప్తారు ఎందుకంటే పుట్టలేదు అంటే వీడు అసలే మరీ అద్వైతంలోకి ఇచ్చుకుపోతాడు మన కూడా అని భయంతో పుట్టింది అని చెప్తారు ఏమండే కాబట్టి పరిణామం వల్ల పుట్టింది అంటారు రజ్జువు పరిణామం చెంది సర్పం పుట్టింది అంటాడు ఎందుకంటే సర్పానికి కూడా సత్యత్వాన్ని నిలబెట్టడం కోసం కానీ మనం దాన్ని కొట్టిపారేస్తాం కొట్టిపారేసి వీడేమంటాడు రజ్జువునందు సర్పము వివర్తము వలన పుట్టింది అంటాడు ఏమంటే ఈ వివర్తం వల్ల పుట్టింది అన్నది వివర్తవాదం పుట్టింది అంటున్నాడు కదా ఇంకొకడు వచ్చి పుట్టడం ఏమిటాయా పుట్టుకుంటే ఎలా పుట్టింది అని రెండు రకాల పుట్టుకలు ఉన్నాయని దాంట్లో ఒకదాన్ని తిరస్కరించి రెండోదాన్ని స్వీకరించడం అని ఉంటుంది అసలు పుట్టుకే లేదంటారు నేను దాని మీద నువ్వే ఉంటావు తలకాయ తీరాలి దాన్ని అజాతవాదము అంటారు ఇప్పుడు సర్పంచ్ దగ్గర మీరు తక్కువని అర్థం చేసుకున్నారు అది కష్టమేం కాదు జగత్తు దగ్గరికి రండి జగత్తు దగ్గర కఠినం అవుతుంది ఈ పరిస్థితి ఇప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకుని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి నిర్మాణం అవుతుంది ఈ జగత్తు పరబ్రహ్మ నుంచి పరిణామం వల్ల పుట్టింది అని అందరూ చాలామంది చెప్తారు పరమాణువుల నుంచి పుట్టింది పరిణామం వల్ల అని చెప్పి వాళ్ళు తార్కికులు ప్రధానం నుంచి పుట్టింది పరిణామం వల్ల అని చెప్పి వాళ్ళు సాంఖ్యులు ఈ రకంగా రకరకాలుగా చెప్తారు పరిణామం వల్ల యథార్థంగా పుట్టింది కాబట్టి జగత్తు సత్యమని చెప్తారు ఏమండి వివర్తవాదులు ఏమంటారంటే ఈ జగత్తు వాస్తవంగా లేకున్నా ఉన్నట్లుగా కనబడుతోంది అని జగత్తుని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తారు జగత్తు అనేది కనబడుతోంది క ఉంది ఎందువల్ల కనబడుతోంది ఎలా కనబడుతోంది నిజంగా ఉండే కనబడుతోందా లేదు లేకున్నా కనబడుతోంది ఎలా కనబడుతోంది సో వివర్తం వల్ల రజ్జు వివర్తమే సర్పము అన్నట్టుగా బ్రహ్మ వివర్తమే జగత్తు ఇది జాతబ్రహ్మ ఎలాంటి జాత పరిణామి జాత కాదు వివర్త జాత బ్రహ్మ మొత్తానికి పడింది మళ్ళీ వెళ్ళేది గౌడపదాచార్యులు అంటారు అసలు ఆ జాతి నో బ్రహ్మ నేను సర్పం చూడలేదండి నేను సర్పం చూడలేదు సర్పమే చూడలేదు నేను రజ్జువే చూస్తున్నాను ఇప్పుడు సర్పం పుట్టిందని ఒక కల్పన చేసి దానికి నువ్వు వ్యాఖ్యానం చేస్తానంటాడు అసలు సర్పం నేను చూడలేదు నేను సర్పాన్ని చూడను రుజువునే చూస్తాను అదేవిధంగా నేను జగత్తును చూసట్లేదు నేను బ్రహ్మనే చూస్తున్నా నేను జగత్తును అసలు అంగీకరించట్లేదు ఉన్నది బ్రహ్మయ్యే సర్వము సద్రూపంగా బ్రహ్మయ్యే ఉంది జగత్తున అంగీకారమే లేదు దీన్ని అజాతివాదము అని అజాతవాదము అని అంటారు ఇదే అజాతవాదం అజం బ్రహ్మ ఇప్పుడు ఈ కార్పణ్యాన్ని చెప్తున్నారు కార్పణ్యము కృపణ అనే పదం బృహదారణ్యకంలో అది వివరిస్తున్నారు తద్ది కార్పణ్యాస్పదం ఎత్రన్యోన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్జానాల్పం మత్యం అసత్ ఇదంతా కూడా బృహదారంకం నుంచి వచ్చింది ఎత్ర అంటే లేకపోతే ఛాందో ఛాందోగ్యం నుంచి వచ్చింది యా యత్ర అంటే ఏ కాలమునందు లేక ఏ అవిద్యావస్థయందు ఏ అవిద్యావస్థలో విడు అన్య అన్యత్ పశ్యతి తాను భిన్నుడుగా ఉంటూ తనకంటే భిన్నమైన జగత్తుని చూస్తున్నాడు ఎటు వచ్చి ఆ జగత్తుని జాతబ్రహ్మ అంటాడు జగత్తు బ్రహ్మ అక్కడున్నాడు జగత్తు ఎక్కడుందండో మేనిఫెస్ట్ బ్రహ్మ అంటూ ఉంటాడు మొత్తానికి భేదము తప్పలేదు పుట్టుక తప్పలేదు జాతబ్రహ్మను వీడు తనకంటే భిన్నమైన జాత చూస్తున్నాడు అన్య ఇప్పుడు మీరు వినే శబ్దం ఉన్నది మీరు విని శబ్దం నేను రెండు ప్రశ్నలు అడుగుతా చెప్పండి మీరు వినే శబ్దము మీకు బయట ఉందా మీ లోపలేముందా మీ లోపల బయట ఉంటే మీరు ఎలా వింటారండి బయట వెళ్ళి బయట నుంచి కర్ణభేరిపై పడి కర్ణభేరి కదిలి దాని నుంచి ఆ ఎలక్ట్రిసిటీ బయలుదేరి బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఇంటిగ్రేట్ అయితే దానికి శబ్దము పేరు కాబట్టి మీరు విన్న శబ్దము మీకు బయట ఉందా మీకు లోపల ఉందా మీకు లోపలే ఉంది మీకు శబ్దం విన్నారు అంటే శబ్దజ్ఞానం కలిగింది కదా మీరు జ్ఞానస్వరూపులు కాబట్టి మీకు శబ్దజ్ఞానం కలిగింది కదా మీరు జ్ఞానస్వరూపులు కాకపోతే తెలివి మీ స్వరూపం కాకపోతే మీకు శబ్దజ్ఞానం వెళ్ళగలుగుతుంది మీరు జ్ఞానస్వరూపులై ఉండి మీకు శబ్దజ్ఞానం కలిగింది ఓకే మీకు కలిగిన శబ్దజ్ఞానము మీ స్వరూపమైన తెలివి కంటే భిన్నంగా ఉందా లేదా లేదు కాబట్టి మీరు ఏ శబ్దాన్ని విన్నారో అది వాస్తవంలో శబ్దజ్ఞానము ఆ శబ్దజ్ఞానము మీ స్వరూపమైన జ్ఞానం కంటే భిన్నంగానే లేదు కానీ నేను వినేవాణ్ణి నాకంటే భిన్నమైన శబ్దాన్ని నేను వింటున్నాను అని మీరు తప్పుగా తెలుసుకుంటున్నారా లేదా ఎత్ర అన్యహాన్యతు శృణవతి భేదం వచ్చిందా లేదా ఉన్న భేదం వచ్చిందా లేని భేదం వచ్చిందా లేని భేదమే మీరు తెచ్చుకున్నారు ఇది అజ్ఞానం ద్వైతాచార్యులు ఇది ఈ మాట కూడా ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు దేనికి ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు ద్వైతాన్ని నిత్యం అని చెప్పేసి సత్యం అని చెప్పేసి ఫిక్స్ చేసి కూర్చుంటారు ఇంకా దేనికి ఒప్పుకోరు ద్వైతులే కానక్కర్లా మన అద్వైతులు కూడా ఓ అంశంలో ఫిక్స్ అయ్యి కూర్చుంటారు వాళ్ళు ఒప్పుకోరు మేనిఫెస్టో బ్రహ్మన్ అన్నవాడు ఒప్పుకోడు అజాతవాదానికి అక్కడే మళ్ళీ కల్తీ ఉంటుంది మీరు ఏ అంశంలోనూ కల్తీ పనికిరాదు ద్వైతంలోనూ కల్తీ పనికిరాదు అద్వైతంలో అంశంలో కూడా కల్తీ పనికిరాదు మీరు ఆల్ ది వే అన్ని కాంట్రడిక్షన్స్ని కొట్టుకుంటూ పోతే గానీ మీకు ఆత్మస్వరూపం తెలియదు ఎనీవే కాబట్టి అన్యత్ శృణోతి అన్యద్విజానాతి నేను ఇది తెలుసుకునేవాడను నా చేత తెలియబడేది నాకంటే భిన్నంగా ఉన్నది అని భేదపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటే తదల్పం ఆత్మ అది అల్పము ఎందుకంటే భేదం వచ్చేసింది కాబట్టి మర్త్యం అది వినాశశీలి కాల పరిచ్ఛన్నం అయిపోతుంది అసత్ అది అసత్యము మిథ్య అది వాస్తవంగా ఉన్నది కాదు అని చెప్పింది కాబట్టి జాతే అదే అదే కార్పణ్యము ఆ వినాశీలము మర్త్యము వాస్తవంగా లేకపోవడము నేను దీనుడను ఆ దైన్యం ఆ దైన్యం అక్కడి నుంచి వచ్చింది ఆ భేదం నుంచి వచ్చింది కాబట్టి అటువంటి భేదము భేదాన్ని బట్టి వచ్చే కార్పణ్యము లేని అజాత ఆత్మతత్వాన్ని మీకు నేను బోధిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అయితే మరి సృష్టివాక్యాలు ఉన్నాయి కదా వేదంలోనూ అంటే వాటన్నిటినీ మనం పరిష్కారం చేస్తాం తరువాతి క్లాస్లో ఓం పూర్ణమ పూర్ణం పూర్ణమ పూర్ణమ్యే పూర్ణమిష్యే రి ఓం శ్రీ గురుజ హరి ఓ త శ్రీకృష్ణా నమస్తే